సరే దేవుని వాక్యం ధ్యానించ ముందు చిన్నగా ప్రార్థన చేద్దాం స్తోత్రం వేస్తూ ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వోనతుడానికి స్తోత్రమైన అబ్రహామి సాకి యాకబుల దేవ నా ప్రభా అనికే స్తోత్రమైన ప్రభావ ఇంతవరకు ప్రభావ మీరు మాతో ఉన్నారు ప్రభా అనేక మంది మీరు మాకు బయలుపరిచినారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభావ మీరు బలపరిచినారు ప్రభావ మీకు ఆధారణ మాకు అనుగ్రహించినారు ప్రభావ మా హృదయాల్లో మీరు ప్రభావం ఎంతగానో బలపరిచిన నీకు వందనాలు ప్రభా మీ వాక్యం ధ్యానిస్తున్నాను ప్రభా మీరే మాత్రం మాట్లాడండి మా తలచుడు ఆలోచన కొట్టి వేసి మీ తలంపులు మీ ధ్యానం అనుగ్రహించి మాత్రం మాట్లాడమని ఏ శ్రీ క్రీస్తు పరిషుద్ధ నామను ప్రార్థాంతండియా అలలుయా పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి మొదటి వచ్చిన రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అతి మనసును ఆయుధంగా జీవించిన కాలంలో ఇష్టాను నడుచుకోండి అంటూ పాపవుతో పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయులు మనం చూస్తే రెండు వచ్చినాల్లో క్రీస్తు శరీరమందు శమపడను గనుక మీరును అటి మనసును ఆయుధముగా ధరించుకున్నటి హలలుయ హలూయ ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు పేతురు రాస్తున్నాడు పేతురు అంటే ఏసు ప్రభుకి ఎప్పుడు కొంచెం దగ్గరగా ఉంటాడు ఆయన ఎప్పుడు అదిరి పడతా ఉంటాడు మామూలుగా కొంచెం తొందరగా పడతా ఉంటాడు పేతురు కానీ ఆత్మీయ జీవితంలో తర్వాత చాలా స్ట్రాంగ్ మారిపోతాడు హలలుయ ఈ పేతురు ఏసు ప్రభు పక్కన ఉంటా ఉంటాడు ఉన్నప్పుడు ఇందాక చూసిన కదా బ్రదర్ చెప్తున్నారు సాక్ష్యంలో పేతురు వెళ్తూ ఉంటే యేసు ప్రభు సముద్రం మీద వాళ్ళు పడవలో వెళ్తూ ఉంటారు కదా వెళ్తున్నప్పుడు ఏమైంది అంటే ఒక పెద్ద గాలి తుఫాను అవన్నీ మనకు తెలుసు ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు వాళ్ళు ప్రభుని చూసి భయపడతాడు భయపడిన తర్వాత అప్పుడు యేసుప్రభు నేనే భయపడకు అంటాడు నువ్వే అయితే నీళ్ళ మీద నాకు అధికారం ఈ ప్రవ్వ అని చెప్తాడు సరే రమ్మంటాడు రమ్మైన తర్వాత కొంత దూరం ప్రభుని చూస్తూ నడుస్తూ ఉంటాడు సగం దూరం పోయిన తర్వాత ఏమైతు అంటే గాలి సముద్రంలో ఉంటది గాలి తుఫాను అలలు అంతా భయంకరంగా గాలి వీస్తూ ఉంటాయి ఆ వీసినప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభుని చూడకుండా పక్కన చూస్తాడు చూసినప్పుడు ఏమైతుంది మునిగిపోతాడు హలలియ చూడండి మునిగిపోయినప్పుడు అప్పుడు ఏసు ప్రభు ప్రభు రక్షించి ప్రభావ ఏం చేస్తాడు అయినా చేయబట్టుకుని పైకి లేస్తాడు ఇప్పుడు ఏమంటాడు ఒక మాట అంటాడు ఏసు ప్రభు ఏమంటాడు చెప్పండి అల్ప విశ్వాసీ ఎందుకు సందేహపడను అంటారు హలలుయ హలూయా చూడండి అలాంటి పేతురు రాస్తున్నాడు పత్రిక చూడండి ఆయన యేసు ప్రభు శ్రమ గురించి అక్కడ చెప్తున్నాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంతగానో శ్రమ అనిపించింది కదా ఎంతగానో శ్రమ అనిపించింది ఆయన శరీరంగా శ్రమ అనిపించుడు ఆత్మలో శ్రమ అనిపించింది చూడండి ఫస్ట్ మనం ఒక విధంగా మనం చూస్తే శరీరంలో మనం ఫస్ట్ శ్రమ అనిపించినప్పుడు ఆత్మలో మనం అనిపించుకు పోతూ ఉంటాం శరీరంకి ఆత్మకు విరోధం విరోధం ఉంటుంది కాబట్టి ఆయన శరీరంలో శ్రమ అనిపించు కానీ ఆత్మీయంగా కూడా ఆయన శ్రమ అనిపించింది కానీ అది అది ఎట్లా ఉండదంట ఆయుధంగా మనం ధరించుకోవాలంట అంటే ప్రతి శ్రమను మనం ఆయుధంగా ధరించుకొని ఏముంది అక్కడ శ్రమను ఆయుధంగా అట్టి మనసును చూడండి ఏసు ప్రభు మనసును ఆయుధంగా మనం ధరించుకోవాలంట ఫలూయ క్రీస్తు శ్రమ శరీరమందు శ్రమ గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటే ఆయన మనసును ఆయుధంగా మనం ధరించుకోవాలంట యేసు ప్రభు మనం ఆయుధంగా ధరించుకోండి ఆయన మనసు ఎట్లా ఉంది ఆయన మనసు ఏ రీతిగా ఉంది ఆయన మనసు ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలంట పేతుల అర్థం చేసుకున్నాడు హలలుయ్య ఆయన మనసు ఏంది ఎప్పుడు కూడా ఆయన బిడలపైన ఉంటది హయన మనసు ఏంది ఎప్పుడు కూడా ఆయన బిడలపైనే ఉంటుంది దివరాత్రులు హలలుయ ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే ఎనైకులు నశించిపోతున్నా చెప్పి ఆయనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాయన ప్రయజాంగం మన పెట్టి మన రచించుకున్నాడు ఆ ప్రయాసంలో దేవుడు చూడండి ఇప్పుడు ఒక విధంగా మనం చెప్పాలంటే ఏసుప్రభు ఈత జీవుడు ఇతకు మనకి యేసుప్రభు మనకి లోకానికి వచ్చింది పాపం నుంచి మనకు విడుదల కల్పిస్తాం కానీ లోకాలకు వచ్చింది కానీ ఆయన నుంచి మనం ఎన్నో మేలు మనం పొందుకుంటా ఉంది కదా ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనం చూసినాం ఎన్నో ఆశ్చర్యకాలు మన జీవితంలో చూసినాం కానీ అన్ని చూసినాం కానీ ఆయనకు మనం కృతజ్ఞత ఆసక్తులు మనం కానీ అర్పిస్తున్నాం కానీ ఆయనకు మహిమ చెల్లిస్తున్నాం కాని ఆయన ఆసక్తి ఆయన ప్రయాసం వేరే దాని మీద ఉంది అలలుయ్యా చూడండి ఆసక్తి ఆ తీవ్రత ఆయనలో ఉంది ఆయన అంటాడు తండ్రి ఇంటిని చూసిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అంటుంది అంటే ఆయన ఇంటి గురించి ఆయన పిల్లల గురించి ఎంతగానో ఆయన ఆసక్తి ఆయన తినేస్తుందంట అంతగా తీవ్రత ఆయన ఉందంట హలలీయ చూడండి దేవుడిని ఎన్నో విషయాలు ప్రభు మనకి ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అతిథి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు హలలీయ చూడండి అన్ని శ్రమల నుంచి రోగాల నుంచి సమస్యల నుంచి అన్నిటి దేవుడి నుంచి మనకు బయటకు తీసుకొచ్చింది కదా అన్నిటి నుంచి మనకు దేవుడు కాపాడింది కదా కానీ అన్ని చేసినప్పుడు మనం ఏం చే మనం ఏం చేయాలి చూడండి ఆయన మనసు ఏరీతి ఆయన ఆయన దేని మీద ఆయన అంతగా చింతిస్తున్నాడు దేని గురించి ఆయన అంతగా ప్రయాసపడుతుంది ఈ లోకంలోకి వచ్చి అలాంటి ప్రయాసం అలాంటి ఆసక్తి మనకి రావాలంట హలలీగా చూడండి ఎన్నో మన ఎన్నో వాక్యాల పట్ల ఎన్నో విషయాల పట్ల మనకి ఆసక్తి ఉంటుంది వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది కానీ లోక విధమైన పట్ల ఎంతగానో మనం ఆసక్తి చూపిస్తూ ఉంటాం కానీ అసలైన ఆసక్తి ఆయన పట్ల మనం చూపించాలంట చూడండి మన సేవలో పోతూ ఉంటే ఎన్నో శ్రమలు మన బైబుల్లో మనం చూస్తే పౌలు విషయం మనం చూస్తే ఆయన యేసు ప్రభు దేవుడిని తెలియకముందు యహోవ దేవుని ఆయన ప్రార్థించేవాడు యహోవాసూసు ప్రభు ఒక్కటే కానీ ఆయనకి అప్పుడు కానీ బయలుపరచవలేదు ఆయనకి ఎంతగానో ఆసక్తి ఉండేది ధర్మశాస్త్రం అంటే ఎంతగానో ఆసక్తి ఉండేది కానీ దాని గురించి ఆయన సావడానికైనా సిద్ధం అయిపోయి ఎంతగానో తెగించింది ఆయన కదా చూడండి ఆ తెలియని దానికోసం అంతగానో తెగించింది హలలియ చూడండి కానీ ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో ఎప్పుడైతే యేసు సంపూర్ణంగా తెలుసుకున్నాడో అప్పటి నుంచి ఆయన ఆసక్తి ఆ తీవ్రత కూడా తగ్గిపోలేదంట చూపు వరకు ఆయన కాల ముగించేంత వరకు అలా లి అంతగా ఆయన ప్రయాసపడిండు కానీ ఈ లో ఈ వెనక చూస్తే ఎన్నో ఆయన అనుభవించుంటాడు ఎన్నో శ్రీధర్మాలు అనుభవించాడు ఎన్నో ఏం చేస్తుంటాడు కానీ ఎప్పుడైతే ఏ నిజమైన దేవుడు అని ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడు రక్షకుడు ఆయన తెలుసుకున్నాడు ఆయన ఆయన పిలుపు కూడా ఎప్పుడు కూడా వెనకకి పోలేదంట అందుకే ఒక విషయం అందుకే మన మనం ఏం చేయాలి ఆయన మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలా ఆయుధం ఎందుకు వాడతా చెప్పండి ఆయుధం దేనికి పడతాం యుద్ధానికి వేలవాడు ఆయుధం పట్టుకుంటారు కాబట్టి మనకు ఒక యుద్ధం ఉంది సైతంతో మనకు యుద్ధం అంటే దురాత్మ సమూహంతో మనకు యుద్ధం ఉంది కాబట్టి ఆయన మనసు నువ్వు పొందుకోవాలా మన క్రికెట్ గీతాశక్తిలో మనకి చెల్లించుకుంటూ ఎన్నో కార్యాలు చేసిన దేవుడి భయంతో కీర్ణించి కూడా దేవుడి మనకు కాపాడి లాస్ట్ టైమ్ ఊరికెళ్ళినప్పుడు పిడుగులు పట్టే మా మీద అసలు ఆశ్చర్యం అది అసలు చచ్చిపోయిననుకున్నాం మేమైతే నేను మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నా ఊర్లో పెళ్లి చెప్పిపోతున్నాం ఊర్లో ఎట్లా పొలాలలో మధ్యలో పడుతుంది పిడుగు ఓపెన్ ప్లేస్ లో పొలాలలో పడుతుంది ఎక్కువ అయితే మేము ఫోన్ మాట్లాడుతున్నా భయం పిడుగులు దమ్ ఆ సౌండ్ భయంకరం ఐదు కిలోమీటర్ల వరకు పిడుగు చాలా భయంకరంగా సౌండ్ వస్తూ ఉంది సౌండ్ వస్తుంటే ఇంకా మా ఊడు వాడు బండికి వెళ్తే వెనక కూర్చున్నా ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోతా ఉన్నాం స్పీడ్గా వెళ్తున్నాడు అదంతా మట్టి రోడ్లు ఉంటాయి ఊళ్ళో ఎటువంటి పొలాల్లోంచి పోవాలా అప్పుడు భయపడుతుంటే ఆ పిడుగు భయంకరంగా వచ్చి ఎక్కడో పడిపోయింది పక్కనే ఎక్కడో పడింది కానీ అది ఆ మెరుపు అనేది మీద వచ్చేటప్పుడు ఫోన్ మాట్లాడతాం టైంలో ఫోన్ మాట్లాడకూడదు ఆ మెరుపు అసలు మా మీద పడ్డే టైంపించింది మాకైతే గుండె జల్లుమడింది ఇంకా అయిపోయామనుకున్నాను మా వెనక నుంచి ఇంకొక ఒక భార్య పడితేద్దరు ఎక్సెల్ బడి మీద వస్తున్నారు ఆ పక్కన పెడితే పొగొచ్చిందంట పొగొచ్చిందని అనిపించింది తర్వాత ఊర్లోకి వచ్చేసిన ఊర్లోకి చూస్తే గంట సేపుటికి అసలు వాళ్ళు కోలికెళ్ళేదు అట్లా మా ఊరైతే అసలు లోటు మాట్లాడాలి బైపోయినంత గాని కానీ దేవుడు ఆ పిల్లల నుంచి దేవుడు తప్పించి అదే నెక్స్ట్ టైమ్ అదే ఊర్లో ఇద్దరు చనిపోయింది పాపం వాళ్ళు ఎవరు బొరెలు రాసుకుంటున్నారంట పా గొరెలు కలిసినటువంటి పొలాల్లో ఉంటారు వాళ్ళు ఒక చెవిటి కింద గొర్రెలు ఆపుకున్నాడు అంట అక్కడ పడింది పిరుగు చనిపోయింది ఇద్దరు చనిపోయింది తర్వాత తెల్లారి పేపర్లు చూస్తే ఒలటర్ పాలెం ఆ గ్రామం ఒలటేరు పాలెం పడింది ఆ రోజే నిన్న ఇద్దరు చనిపోయింది అదే టైం సేమ్ టైం కానీ దేవుడు ఆ పిడుగు నుంచి దేవుడు మనల్ని కాపాడింది అలా చూడండి ఆయన అడుగు మనల్ని కాపాడుతూనే ఉంటాడు కదా ఎందుకు ఆయన మనల్ని కాపాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఎందుకు మన అనారోగ్యాంచి విడుదల పొంది దేవుడు రోగాల నుంచి సమస్యల నుంచి బాధల నుంచి చేదబడించి మంత్రాల నుంచి ప్రతి దాంట్లో నుంచి దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు అంటే మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉంది మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి అందుకే పౌరు భక్తుడు ఒక విషయం అక్కడ మనం చూపిస్తాను చూడండి రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండు వచ్చింది చూడండి హలో లూయ హలో లూయ చూడండి ఈ ఈ భక్తుడు పౌరుల భక్తుడి నుంచి ప్రార్థ ఆయన ఆ పత్రిక రాస్తున్నాడు ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి ప్రభువుని సేవించమన్నాడు హలో ఇప్పుడు ఈ వాక్యలేం చెప్తుంటే నాకు ఎంతగానో ఆసక్తి అంటే ఒక ఒకప్పుడు ఆసక్తి ఉంది కానీ కొంతకాలం నుంచి కొన్ని విషయాల పట్ల భయంకరంగా శోధనలు తిండి ప్రార్థనలు తక్కువైపోయినా నీ నేను ఎందుకు ఏ రీతిగా అనేది ఈరోజు ఖచ్చితంగా దేవుడి నాతో మాట్లాడింది వాత్య ద్వారా అలమయ్య ఎందుకంటే ఆయన ఎందుకు నేను నిన్ను కాపాడుతున్నాడు చూ మనందరినే కా మనందరనే దేవుడు కదా ఆ సమస్యల నుంచి రోగాల నుంచి ఇందాక చిన్నగా ఆయన మన పట్ల ఎంతో ఆసక్తి కలిగి కదా మనం ఎవరైనా కుమారుడు రొట్టెడికి పాములు ఇస్తాడా కదా కానీ ఆయన విస్తారంగా మన కోసం ఎందుకు చేయాలని ఉన్నాడు కానీ మనమే దాన్ని జయించలేకపోతున్నాం అద్భుతాలు చూస్తున్నాం ఆసక్తి చూస్తే సమస్యలు పోతున్నాయి గాని మనము ఆయన పని మనం చేస్తలేమంట చూడండి ఎందుకంటే చూడండి పౌరుల విషయం మనం చూస్తే ఆయనకి ఎంతగానో ఆసక్తి ఎప్పుడు వచ్చింది ఆయన సంపూర్ణంగా ఆయన దర్శనం కలిగినప్పుడు వచ్చింది మన జీవితంలో ఎన్నో దర్శనాలు మనం చూస్తుంటాం కదా మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినప్పుడు నాగో దర్శనాలు దేవుడు చూపించాడు కదా కానీ కొంతకాలం అయిపోయినాక ఐంగిక విచారాల చేత ఏం చేస్తున్నాం సమస్యలు ప్రాబ్లమ్స్ లో ఏం చేస్తున్నాం తగ్గిపోతున్నాం కానీ ఆయన కృపా కనికరం గల దేవుడు హలలుయ్య కాబట్టి నిన్ను పైకి తీసుకురావాలా హలలుయ్య ఎందుకంటే ఆయన బలపరుస్తాడు ఏదో ఒక సమస్య ఏదో ఒక నీకు దేవుడు పెడతాడు ఎందుకంటే అది పెట్టకపోతు ఆయన దగ్గర రావు చూడండి నా విషయం కూడా ఎందుకంటే మనమే గ్రేట్ అని కాదు కాబట్టి ప్రతి బలహీనతను ఖచ్చితంగా దేవుడు గుర్తుపెట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి స్పందించి ఆయనకు లోపడాలా హలలుయో చెప్తుంటే టైం లేదు రవి అని చెప్పాను అట్లాంటిది మేము పని మీద ఉన్న రవి నేను వచ్చేసిన వచ్చేసే వర్షిప్ చేస్తాం వాక్యం ధ్యానిస్తాం అని అట్లా చూడండి అట్లా సమస్య ఉండే అది దేవుడు కొట్టేసిండు అక్కడ ఒక దయ్యం కానీ భయంకర దయ్యాలు ఉండే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ వర్షీప్ దేవుడు చూపించి ఉండు దాన్ని బంధించను వెళ్ళిపోయింది చూడండి నాకు అప్పుడే అర్థమైంది ఇందాక వాక్యాలు చూస్తుంటే చూడు మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కార్యాలయ్యం మన గొప్పగా సాక్ష్యాలు చెప్తున్నాం దేవుళ్ళకి చేసిన మేము గొప్ప ఏం లేదు ఆయన చేసిన సాక్షి మనం పంచుకోవడం ఇతరులకి హలోడిగా మయం ఆయనకి రావాలా హలోడిగా అయితే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా లోకంలో కానీ వాళ్ళు ఆ దయ్యాలతోని దుష్ట పీడింపబడుతున్నప్పుడు మరి వాళ్ళు ఎట్లా విడుదల పొందాలా అని ఆ ఇందాక నాకు అదే నాకు అనిపిస్తుంది అదే అంటే పౌరులు కూడా సేవ ఆయన ఎప్పుడైతే ఆయన దర్శనం చేసిండో ఎప్పుడైతే తనకు ఆసక్తి కలిగిందో ఆయన ఏం చేసినంత తన చివరి కాలం వరకు ఆయన ముగించుకుంటూ పోయండు హలలుయ్య చూడండి తర్వాత ఏముంది అక్కడ ఆసక్తి విషయంలో మందులు కాక అంటే ఆసక్తిలో మనకు తగ్గొద్దు అంట ఎంతో భయంకరమైన శ్రమ వచ్చినా గానీ మనకు ఆసక్తి తగ్గిపోవద్దు హలలుయ్య కాబట్టి తప్ప ఏమి వచ్చిన సరే ఆసక్తి తగ్గిపోవద్దు కాబట్టి ఆసక్తి తగ్గొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు హలలుయ కాబట్టి మందం అంటే ఏంటంటే సోమర్తనం మందం అంటే సోమర్తనం అందం అంటే ఇంగ్లీష్ అది సింపుల్ గా అర్థమవుతుంది నేను రాసుకుంటా నేను అట్లే రాసుకోను అది సోమర్తనం ఉంది మరి కరెక్ట్ అక్కడ పూర్తిగా అర్థం కాలే ఆ కరెక్ట్ అది నాకు అర్థం కాలేదు అది సోమర్తనం ఉంది అక్కడ గూగుల్లో కొడితే అది నేను పెట్టుకున్నా యాప్ ఒకటి ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ నేర్చుకున్న ఆసక్తి నాకు ఎంతగా కానీ టైం దొరుకుతలేదు ఖచ్చితంగా నేను ఒక టైం దేవుడి ఇస్తాను ఖచ్చితంగా అయితే హలలియ అయితే అక్కడ చెప్తున్నా అక్కడ అంటే ఆ సోమర్తనం అంటే ఆ వాక్యం ధ్యానిస్తున్న నాకు భయం అయిపోయింది అంటే దేవుడు హెచ్చరిస్తుండడు ఒకవేళ ప్రభా ఒకవేళ సోమరతలం లాగా నేను తయారైపోయినా ఒకవేళ నా రీతికి ఉన్నానా నా ఆసక్తి తగ్గిపోయింది ప్రభా నాకు అది ఈ ప్రాభ అని ప్రార్థన చేసేవాడు చూడండి ఆసక్తి విషయాలంటే మనకు వాక్యం చేస్తుంటే ఎంతగానో ఆసక్తి వస్తుండే కదా ఎంతో ఉద్యమం ఏదో సాధించద్యం మనకు కలుగుతూ ఉంటుంది కానీ ఆ ఆసక్తి అనేది చివరి వరకు కొనసాగించింది కాబట్టి ఆయన అంత గట్టిగా చెప్తుంట పౌన్ భక్తుడు అలాగే కొన్ని వాక్యాలు మనం చూస్తున్నాం త్వర త్వరగా చూడండి ఆసక్తి విషయంలో మాందుల కాక ఆత్మ ఎందుకు తీవ్రత గలవారి ప్రభువులు సేవించుడి చూడండి ఆసక్తి ఉండాలా ఆత్మలో తీవ్రత ఉండాలా తర్వాత సేవ చేయాల కానీ మధ్యలో ఒకటి ఉంది ఏంది మందం అంటే అది మన నుంచి దూరం అయిపోవాలా ఏసునామలు హలలియ చూడండి అది మనలో ఉంటే మనం ఎక్కడ మనం పోలేం హలలియ్య చూడండి ఆ బలహీత నుంచి విడుదల పొందాలంట హలలియ అది సైతం పెడుతున్న కాబట్టి దాని నుంచి మనం విడుదల పొంది అలాంటి తీవ్రతగా సోరీ అపస్తుల కార్యం చదువుతుంటే ఎక్కడ లేని రోషం పౌరుషం వస్తుంటుంది మన వాళ్ళు ఎట్లా చేసిండు అద్భుతాలు వాళ్ళు ఎట్లా దేవుని సేవించి ధైర్యంగా దేవుని వాళ్ళు ఎట్లా ప్రకటించిండ్రు నేను చదువుతున్న అపస్తుల కార్యం చదువుతుంటే అసలు ఆ ఉద్యోగం ఎట్లా ఉందో అసలు ఈ ఉద్యమం ఇప్పుడు ఎందుకు లేదు మనలో అంటే మనలో కూడా అట్లా ఎందుకు తయారు కాకూడదు అనే విశ్వాసం మనలో కలుగుతుంది అలా కాబట్టి అలాంటి తీవ్రత కలిగి ఆత్మలో నీకు తీవ్రత ఉండాలా చూడండి ఆయన ఆత్మలో ఎంతగానో తీవ్రత కలిగిన మన ప్రభు చాలలు ఆయన పొద్దుంత సేవ చేస్తుండడు సాయంత్రం ప్రార్థనలో ఉన్నాడు ఎక్కువ ప్రార్థనలో జీవించాడు అంతగా ఆత్మలో తగ్గిపోలేదు ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి ఆ సేవ చేయగలిగింది మన జీవితంలో కూడా మనం అలాంటి తీవ్రత కలిగి మనం ఆ ఒక విషయంలో మనం ముందుకి పోవాలి అని విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం అదే చూడండి అపోస్తుల కార్యం పరిణోధ్యాయంలో ఇక్కడ మనం పేతుల గురించి చూస్తాం కొన్ని విషయాలు మనం చూస్తాము అపోస్తుల కార్యము పరిణామధ్యాయం ఐదో వచ్చింది చూడండి అపోస్కారం పరిణాదయం ఐదో వచ్చింది చూడండి పేతురు శరసాలు ఐదో వచ్చిందో శరసాలలో ఉంచబడి ఉండేను సంఘం అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి చూడండి పేతురు ఎందుకు శరసాల ఇంపడ్డాడు చెప్పండి ఆయన సేవలో వెళ్తున్నప్పుడు భయంకరంగా కొట్టిన వాళ్ళని సరసాలు వేసింది సరసాలు వేసినప్పుడు సంఘం ఏం చేస్తుంది అంటే దేవులు బిడలు సంఘం అంటే చర్చ్ కాదు మనమే చర్చ్ ఇప్పుడు మన అంతా చర్చ్ హలవి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురింటారు అక్కడ ఉంటా అని చెప్పింది కానీ బిలీస్ చెప్పలే నువ్వు కొండలో ఉన్నా గృహంలో ఉన్నా నువ్వు ఏ ప్రాంతంలో అడుగులో ఉన్నా గానీ మన ప్రభా అక్కడ ఉంటాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసింది కాబట్టి హలలు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి సంఘం అంటే ఆయన బిడలు హలలు కాబట్టి ఆయన రక్తం కాచి ఆయన సొంత రక్తం కాపాడుకుంది ఆయన సంఘం అంటే మనం హలలీయ మనం ఏం చేస్తారు పేతురు సరసాలు వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అతి ఆసక్తి అంటే అతి ఆసక్తి అంటే ఇంకా ఎక్కువ ఆసక్తితో వాళ్ళు ఏం చేస్తారంట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దాని నుంచి విడుదల పొందుతాం విడుదల పొందింది చూడండి అలాంటి ప్రార్థన ఆ జీవితం మనకి ఉండాలా అని దేవుడు పొద్దు అదే మాట్లాడుతున్నాడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు పొద్దు నుంచి ఎందుకంటే నువ్వు అద్భుతాలు దేవుడు చూస్తాడు ఎన్నో ఆశ్చర్యకాలు ఎన్నో నీళ్ళు మన జీవితంలో అవన్నీ మన ఆనందంతో ప్రభు నువ్వు పంచుకున్నాం ఆయనకి కానీ ఆ ఆనందంతో ఆయనకు మహిమ ఉంది కానీ ఆయన ఆనందించాల్సిన విషయం ఇంకొకటి ఉందంట హలలు ఏందంటే అనేకులు నశించి పోతారు వాళ్ళకి సువార్త ప్రకటించాల ఆ పౌలు విషయం ఇవన్నీ మనం చూస్తాం క్లుప్తంగా కొన్ని త్వరగా త్వరగా మన చూడండి పేతురు విషయంలో మనం చూస్తున్నాం కదా పేతురు సెరసాలలో ఉంచబడి నేను అతని కొరకు అతి దేవునికి ప్రార్థన చేయొచ్చున్నాను తర్వాత ఆయన బయటికి రావడం అవన్నీ మనం చూస్తాం హలలుగా చూడండి పేతురు అంటే ఆసక్తి ఎట్లా ఉంది మనం సేవలో వెళ్ళినప్పుడు ఇతరులకు సేవలు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి వారి కోసం మనం ప్రార్థన చేయాలంట బైబుల్లో ఉంది ఆయన గొప్ప సేవకుడు ఆయన గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాల ప్రార్థన చేయదు ఒక అసలు ప్రార్థనే చేయొద్దు ప్రార్థన చేయకపోతే వాక్యం చెప్తూ ప్రార్థన చేయలేదు పౌలే చెప్తాడు మేము దుష్టిలైన మధ్యలో వెళ్ళబోతున్నాం గనక తప్పింపడం నిమిత్తం మీరు ప్రభుకు ప్రార్థన చేయమని ఉంది వాక్యం అవన్నీ అవన్నీ తెలుసుకొని మనం చెప్పాలా చెప్తాం అట్లా అనుకోండి నిజమే అనుకుంటాడు అంటే ప్రార్థానం చేయాల మనం హలో ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి ఇక్కడ పేదల కోసం వాళ్ళు చేసిందా లేదా కానీ మనం కూడా చేయాలా కానీ ఎట్లా చేసిన వాళ్ళు అతి అంటే అంత పవర్ఫుల్ ఫోర్స్గా చేసిండ్రు మళ్ళా ఇక్కడ మనం చూస్తే వాళ్ళు బంధించి సరసాలు వేసినప్పుడు అపోసల్ కారం పద్నాలుగు అద్యంలో ఎక్కడ ఉంటుంది పద్నాలుగు అద్యం ఉంటుంది లేదు సార్ అక్కడ సరే నేను అది అవసరం లేదు అక్కడ ఏముంటది అంటే వాక్యము వాళ్ళు అన్నీ అద్దగిస్తూ ఉంటే శిరసాలు వేసినప్పుడు వాళ్ళందరూ ఒక ఏకాత్మ ఏకహృదయం అంటే అందరూ ఇక్కడ కూర్చొని ఎంతగా ఉచ్చరింపు కానీ మూలిగులతో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభావ నీ సేవకులు వీళ్ళు బలంగా నీ వాక్యం ప్రకటించినట్లు వీళ్ళకు ఆ బలం ది ప్రభావ ధైర్యంగా ధైర్యపరిచ ప్రార్థిస్తా వీళ్ళంతా దీవుని ఆత్మతే నింపబడి అది కంపించిపోతుంది నాలుగో దీంట్లో అనుకుంటా కదా కరెక్ట్ బెదర్ నాలుగు వారు ప్రార్థన చేయగానే పైన చూస్తే బాగా అర్థమవుతుంది ఇరవై తొమ్మిది నుంచి చూస్తే ప్రభు ఈ సమయమందును వారి బెదిలింపులు చూసి రోగులను స్వస్థ పరిశుద్ధ నీ పరిశుద్ధ సేవకుడైన ఏసునామం ద్వారా సూచక్రియలు మహాత్కార్యములను చేయుటకు నీ చేయి చాపి ఉండగా నీ దాసులు బహుబైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను మొత్తం షేక్ అయిపోయిందంట అంటే ప్రార్థన అంత పవర్ ఉంది అలా చూడండి అంత పవర్ మనం చూసినాం అంటే ప్రార్థన ఎంత పవర్ ఉందన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయతుండ చాలని చెప్తే ఎట్లా చేస్తు ఏమన్నా అర్థం ఉందని అంటే వాళ్ళ పోయి వాక్యం చెప్తున్నారు నువ్వు సేవకు నువ్వు అట్టే సేవకు పోవు పోయేవను పోనివు నువ్వు ఇంట్లో కూర్చో కనీసం అట్లా ఇస్తూ వాళ్ళ ప్రార్థన చేయచ్చు కదా అది కూడా కానీ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం ప్రార్థన చేయమని చెప్తుంది అంటే మన ద్వారా దేవుడు వాళ్ళ ద్వారా జయించిన అద్భుతాలు కానీ మన ద్వారా సైతాన్ బంధకాల కేతులు మనం చూస్తూ వాకి వాస్తున్నారు ఆయన చూస్తా దర్శనం చెప్తున్నాడు ఆ రాజుకి అప్పుడు చెప్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన అప్పుడు అద్భుతాలు సూచక్రిల్లో రోగులు బాధితానికి దేవుడు ఆయన చేయి ఈ లెవెడు అడ్డగించడానికి ప్రభావా అడ్డంకులు తొలిగిపోవాలా ప్రభావ ఈ ధైర్యంగా దేవుని వాకి చెప్పాలా ప్రభావ అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఆ ఉన్న చోటంతా షేక్ అయిపోయిందంట హలలీయ అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి ఎందుకంటే ఆ దయ్యాలని కూలిపోవాలి వేసిన హలలియ చూడండి అలాంటి పవర్ మనం పొందుకోవాలా ఎందుకంటే ముందు రోజుల్లో భయంకరంగా అలాంటి స్థుతులు మనం చూడబోతున్నాం కాబట్టి ఇప్పటి నుంచే మనం సంపూర్ణంగా మనం రడీ కావాలి మనం హలలీగా ప్రార్థనలో మనం సంపూర్ణంగా తయారైపోయినప్పుడు సైతాన్ని ముందు మనం నిలబడగలం వాడు ముందు మన ముందు నిలబడలేడు వాడు కానీ వాడిని నీ నీకు అడ్డగా అడ్డుపడుతూ ఉంటాడు వాడు మనం జయించి ముందుకు పోవాలి ఆ మిగాల ఎట్లా జయించు ధాన్యాల దగ్గరికి ఇరవై ఒక్క రోజు ప్రార్థన చేస్తాడు ఆయన ఆయన ప్రార్థన చేస్తాడో అప్పుడే జవాబు వచ్చింది టైమ్ మధ్య వచ్చినప్పుడు ఆగిపోయింది అప్పుడు ఏం చేయాలి నీ ప్రార్థన జవాబు మేము ప్రార్థన చేస్తున్నాం ఎంతో ఆసక్తి కానీ జవాబు ఇవ్వాలయన కానీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అక్కడ మనం చూస్తాం పరిణామం అట్టని ప్రార్థనలో అంత పవర్ ఉంది హలలుయ కాబట్టి అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అనేక జీవితాలు మనం చూస్తూ ఉంటాం అండ్ ప్రార్థన అక్కడ జరిగింది కాబట్టి దయ్యం వెళ్ళిపోయింది ఆ నుంచి ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం వెళ్ళిపోయింది అంటే ప్రార్థన అంత పవర్ ఉంది అన్నట్టు అలలుయ్య చూడండి ఆ దయ్యం వాళ్ళ నుంచి తీసుకుట్టి వెళ్ళిపోయిన ఇంట్లో దయ్యం నాగే కనిపించింది అది బంధించినదండి హలలుయ్య దేవుడు మనం చూపిస్తూ ఉంటాం ఒక్కోసారి మనం చూస్తే కొంతమంది భయపడతా ఉంటాడు హలలియ కాబట్టి మనం భయపడడానికి వీలు లేదు నేను చూపిస్తున్నానంటే నువ్వు దాన్ని జయించాలా హలలియా అట్లా మనలాంటి జీవితం మనం కలిగి మనం ఉండాలా ఎందుకంటే మన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు జయించాలని ఆయన కోనుకున్నాడు మన శక్తికి మించిన ప్రయాణం మనకు ఉంది హలలియ కాబట్టి దానికోసం మనం సిద్ధపడి మనం ఉండాలా హలలియా ఇంతకాలం నువ్వు ఏ రీతిలో జీవించను కానీ ఇక్కడి నుంచి దాన్ని సంపూర్ణాన్ని విడిచిపెట్టాలా ఇక్కడి నుంచి నువ్వేం చేయాలా నువ్వు సర్వంజ కౌచం మనం ధరించుకోవాలా దానికి హలలియా చూడండి తర్వాత చూడండి ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం అపోసి కార్యం పరిణామం ఏదో వచ్చిన రోజు కదా చూడండి అపోజ్ అదే అపోజిర్ కార్య ఇరవై అధ్యాయు చూడండి ఇరవై అధ్యాయం ఇరవై రెండు వచ్చింది చూడండి ఇరవై అధ్యాయుడు ఇరవై రెండు వచ్చిన నుంచి ముప్పై ఐదు వచ్చినా ఇప్పుడు అంతేనా దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యం ఇష్టకు ఎందున నా పరుగును నేను ప్రభు చేసు వాళ్ళను పొందిన పరిచయలను తుదిముట్టించోళ్ళని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమో ప్రియమైనదనిగా ఎంచుకునలేదు అలా చోళ్ళి అది ఆసక్తి అంటే ఆయన అంత ఆసక్తిగా జీవించను కాబట్టి అక్కడ రాసింది ఆయన ఏదో ఆయన ఏదో ఏదో చెప్పేసి చేసేది కాదు కాబట్టి మన అట్లా ఉండొద్దు అంటే ఒకప్పుడు ఉండమే మాట్లాడదు కానీ ఉండడానికి వీల్లేదు అలలుయ్య కాబట్టి ఆయన దేవుని సువార్త కొరకు ఆయన అంతగా ఆసక్తి కలిగి ఆత్మల తీవ్రత కలిగి దేవుని సేవ చేసిండు ఆయన చూడండి ఆసక్తి కాబట్టి ఆ బలహీయతలు మనకు అడ్డొస్తూ ఉంటాయి కాబట్టి వాటిని జీవించుకుంటూ మన ముందుకి పోవాలంట కానీ పౌలకి ఎన్నో ఏదో ఉంటాయి కదా అంత ముందు ఎన్నో సేవ చేసిండు ఆయన కానీ అది సేవ ఎందుకంటే ఈ శిశులు సంపటం చేయటం అంతా ఆయన తెలియదు చూడండి అప్పుడు తెలియదు ఆయనకి కానీ ఆయన అంటాడు వేసు ప్రభు క్షమించే వాళ్ళ నేను ప్రధాని అంటే అంటే అంతగా అంత అంత ఘోరం చేశాడు ఆయన అట్లా సా అంతగా తెలుసుకోండి ప్రభు గురించి చూడండి ఆయన సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదంట కాబట్టి చూడండి ఆయన అంతగా తీవ్రత కలిగి ఉన్నాడు కానీ ఒక టైం వచ్చినప్పుడు మనం కూడా మన ప్రాణాల గురించి లెక్క చేయొద్దు అలా మన ప్రాణాల నుంచి మనం భయపడద్దు నాకు ఏమైపోద్దు నా శరీరంకి ఏమైపోద్దు నేను బయట పోతే ఏమైపోతుంది మనకు అవసరం లేదు ఆ భయం నేను వచ్చిందంటే నువ్వు దేవుని నీలో లేడు నీలో నువ్వు సంపూర్ణంగా ఆయన ప్రేమలో నువ్వు తయారు ఆయన ప్రేమలో నీకు ఆయన ప్రేమలో నువ్వు సంపూర్ణంగా తయారైతే నీకు భయం ఉండదు సంపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళకూడత అలా చూడండి కాబట్టి ఆయన అలాంటి ఆసక్తి కలిగి ముందుకి పోయినాడు చూడండి ఆయన చూడండి అక్కడ త్వర త్వరగా చదువు పను నా కొరకు కానీ కాచుకునేవన్నీ పశుదాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుకున్నాడని నాకు తెలియదు అంటే దేవుని ఆత్మ ఆయన చెప్తున్నాను ఆయన గ్రహించగలుగుతున్నాడు అయినా కాని ఆయన ఏం చేస్తున్న నేను నేనేసిన పరుగు నేను ముందుకేసిన పరుగు పరుగు పందంలో నేను వెనకకు తీయను నా ప్రాణానికి ఎంత మాత్రమూ నేను రక్ష పెట్టను అని అలాంటి తీవ్రత కలిగి తీర్మానించుకో ఆయన సేవ చేసి హలలియ చూడండి అలాంటి సేవ మనం చేయాలా అదే ఆయనకిష్టం హలలియ అంటే నశించబోతున్నారు ఎంతో మంది వాళ్ళందరికీ కూడా మన సువార్త ప్రకటించాలా అనే విషయం అక్కడ చెప్పబడుతున్నాయి కానీ మన జీవితంలో ఎన్నో దేవుడు చేసే మన కెరియరు మన ఫ్యూచరు అన్ని ఆయన చేతిలో ఉన్నాయి ఒక వాక్యం నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఏంటంటే రోమిల పత్రిక ఎనిమిది అధ్యయనం ఇరవై ఆరో వచ్చిన ఉంటుంది వాక్యం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుతు సమస్తం సమకూరి జరుగుతున్నవని ఎరుగుదుము అంటే జరుగుతున్నాయి నువ్వు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా ఆయన సంఘం ప్రకారం నువ్వు జీవిస్తున్నావా నీకు జరుగుతూనే నీ ఫ్యూచర్ వచ్చి నీకు అవసరం లేదు అలా అందుకే పౌలు అంటాడు అర్థం చేసుకున్నాయని వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వారి కోసం ఎగిరిపచ్చి గురియా పరిగెత్తావా నువ్వు వెనక చూస్తే ఏమైతుంది నీ సమస్యలు నీ బాధలు ఇవన్నీ నీకు కనిపిస్తూ నువ్వు ముందుకు పోలేవు నీ ఇవన్నీ నీ కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని చూస్తావో నీకు అవన్నీ నీకు ఆ జరుగుతూనే ఉంటాయి అంట నీకు ఏ టైంలో ఏం కావాలి ఖచ్చితంగా దేవుడు ఇస్తారు నాకు ఇచ్చింది దేవుడు భయంకర టప్ టైంలో కూడా దేవుడు నాకు నేను అంతకుముందు ఎన్నైతే మాట్లాడిన అవన్నీ ఆ టైం కి దేవుడు ఇచ్చిడు ఎందుకంటే అప్పుడు మాట్లాడిన రాలేదు కొంతకాలం తర్వాత ఆ టైం దేవుడు ఖచ్చితంగా రోజుకి ఇచ్చిన ఒక రోజు ముందు అట్లా హలలుయ్య ఎందుకంటే ఆయన తెలిసి ఎప్పుడు నీకు ఇవ్వాలో ఆయన ఇస్తాడు కానీ ఆయన మొదట ఆయన నీతిని రాజ్యం మనం వెతకాలంట అలాంటి ఆసక్తిలో మనం ముందుకు పోవాలి సరే ఇంకొన్ని వాట్యాలు చూసుకొని తొందరగా ముందు చేస్తాను చూడండి తర్వాత ఇరవై ఎనిమిది చూడండి త్వరతను దేవుడు తన స్వరత్ ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్ మందను గుచ్చి మీ మట్టుకు మిమ్మల్ని గుచ్చి చూడండి దేవుడి ఆత్మ అంటే దేవుడు మనకి ఆయన నడిపింపు ఆయన నడిపించేవాడు ఆయన ఆత్మధర్మ నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఏముంది అక్కడ ఆ సంఘాన్ని ఏం చేయాలంట కాయలంట ఆ యావత్ మందను గుచ్చి మీ మట్టుకు జాగ్రత్త పడుడు ఫస్ట్ ఏం చెప్తుడు మంద గురించి చెప్తుడు మీరు ఫస్ట్ మంద గురించి మీరు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే తోడేలు వచ్చి వారి మీద పడతాయి కాబట్టి మీరు కాపాడాలా కాబట్టి వాళ్ళని రక్షించాలా దేవుల్లో నడిపించాలా అని చెప్తా తర్వాత మీ మట్టుకు మీరు జాగ్రత్తగా జాగ్రత్త పడుడి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడం తెలియను వారి మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాట్లాడే మనుషులు మీ మధ్యలో బయలుదేరదురు ఆల్రెడీ బయలుదేరిండ్రు వాళ్ళు అల్లు చూడండి తర్వాత కావున నేను మూడు సంవత్సరంలో రాత్రి బావులు కన్నీరు విచ్చుచు పతి మనుషునికి మానక బుద్ధి చెప్తూనే మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండు అంటే పౌలు ఆ విషయాలన్నీ వాళ్ళకి చెప్తున్నాడు చూడండి ఆయన ఆయనకు అర్థమైపోయింది ఇంకా నేను నా కాలం ముగించబోతుంది కాబట్టి ఆయన ధైర్యంగా చెప్తున్నాడు కాబట్టి అవన్నీ దేవుడు ఆయన ఆత్మలో ఏమి గ్రహించగలిగింది ఆయన అలా చూడండి ఆయన భయపడలేదు చూడండి అవన్నీ ఒకసారి మనం ఏదైనా ఒక వచ్చినప్పుడు మన కాలం వచ్చింది మనం భయపడిపోతున్నాం ఇంటి ముందు ఏదో జరుగుతుందని ఏదో ఎవరు ఏదో చేస్తారని ఏదో మంత్రం చేస్తారని ఏదో చేస్తారని భయపడతా ఉండే కానీ భయపడడానికి వీల్లేదంట హలలుయ్య చూడండి ఎందుకని నీ దేవుడు చూస్తాను ఎదిరించాలా నువ్వు ఎందుకు భయపడాలా హలలుయ్య చూడండి తర్వాత చూడండి ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యము మిమ్మల్ని అప్పగిస్తున్నాను చూడండి అంటే వాళ్ళు చెప్తున్నాడు ఆ వాక్యము వాళ్ళకి చెప్తున్నాడు ఆయన కృపా వాక్యానికి నేను మిమ్మల్ని అప్పచెప్తున్నా అంటే దేవుడు మనకు మనతో మాట్లాడిన విషయాలు ఆయనకు చెప్పిన బయలుపరిచిన విషయాలు వాళ్ళకి అప్ప చూడండి తర్వాత చూడండి ఇంకొక వాక్యం చూస్తాను అదే అపోస్ల కార్యం ఇరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూడండి పదహారు వచ్చింది చూస్తే ఇంకా బాగా అంటే ఇరవై ఆరులో పదహారు ఎందుకు దేవుడు దాపాడు అనే విషయం అక్కడ చెప్తున్నాడు చూడండి ఏముంది అక్కడ ఆయన బ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిండు తర్వాత ఆయన ఏం దేవుడు మళ్ళీ తిరిగి నువ్వు లేచి నీ పాదర్ లేచి నిలబడు నువ్వు లేచి నిలబడి ఏం చేయాలంట నేను ఈ ప్రజల వలన అన్ని జిల్లాల వలన హాని నీకు కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను బంధక అధికారంలో నుండి తిరిగి నా ఇందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుభ్రత పరచబడిన వారి వారిలో స్వార్థము పొందినట్లు వారి కన్నులను తెలుసుక నిన్ను వారిద్దరికి పంపేది అని చెప్పాను అని ఆ ఆ దర్శము ఆ రాజు చెప్తున్నాడు ధైర్యంగా చూడండి సాతాను బంధకాల నుంచి విడుదల పొందాలని అందుకే నేను దేవుళ్ళని నేర్పరచుకోండి అందుకే నాకు ఈ బంధకాలు శ్రమకుండే అని పౌలు చెత్త అంటే ఆయన ఎంత తీవ్రత ఉండొచ్చు ఆత్మలో చూడండి అంత తీవ్రత కలిగి సేవ చేసి హలలీయ కాబట్టి ఆయన సేవ చేసిండు కాబట్టి అలాంటి సేవ మనం కూడా చేయాలా అనే ఆసక్తి మనకు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ రీతిగా నడిపిస్తూ ఎందుకంటే అందుకే దేవుడు పౌలు కాపాడి ఆయన హలలీయ కాబట్టి ఎంతో మంది ఆ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయనతో పాటు కానీ ఎవరిని ఆయన పట్టుకోలేదు కానీ పౌల్నే దేవుడు ఎందుకు పట్టుకున్నాడు చూకి దేవుని పట్ల ఎంతో ప్రేమ ఉంది అనే ప్రేమ ఉంది కానీ అనే భక్తి ఉంది కానీ శక్తి లేదు ఆయనకి కానీ ఎప్పుడైతే ప్రభుని చూసిడో ఎప్పుడైతే సత్యం ఆయనకి ఈయనే దేవుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అప్పుడు నుంచి ఆ చివరి వరకు ఆయన ఇప్పుడు కూడా ఆయన వెనకంజ వేయలేదు హలలుయ్య కాబట్టి ఆ రీతిగా దేవుడు మనం నడిపిస్తాడు పవన్ నడిపించాడు దేవుడు ఖచ్చితంగా ప్రభు అని అన్ని కూడా ఆ రీతి నేను నేను ప్రయాస పడాలా ప్రభా ఆ ప్రయాసం నాకు అనుగరించు ప్రభావ అని మనం ప్రార్థన మనం చేయాలా హలలుయ్య చూడండి తర్వాత చూడండి దశలో రాసిన పత్రిక మొదటి మొదటి పత్రిక మొదటి దశలో మూడో ధ్యాన చూడని తిమోతి పక్కన ఉంటుంది తులసి పక్కన మొదటి దశలో చూడు రెండు నుంచి చూడం కాబట్టి ఇక సహింపజాలక ఏజెన్స్ లో మేముగా ఉంటే ఉంటి మేముంటిగా ఆయనను ఉండటం మంచిగా నేంచి ఈ శ్రమ వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచకును మీ విశ్వాసమై మిమ్మల్ని హెచ్చరించటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారించిన తిమోతిని పంపితిని అంటే తిమోతిని అక్కడ పంపిస్తున్న పౌలు అంటే అక్కడ ఆయన రాజే స్థితిలో ఉండడేమో ఆయన తిమోతిని అక్కడ పంపిస్తూ ఈ శ్రమ వలన ఎవరు కదిలింపబడద్దు చూడండి అందుకే ఒక విషయం మనకు ఎప్పుడు జ్ఞాపం వస్తూ ఉంటుంది మనం కొన్ని కొన్ని చోట్లకి మనం సేవకి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ పోయి ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తూ మీటింగ్ చేస్తూ ఉంటుంది కానీ కొంతకాలం తర్వాత మనం అక్కడ పోం వాళ్ళు ఎట్లా కూడా తెలియదు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే వాళ్ళు తెలుసుకోవాలని అక్కడ మళ్ళీ తిమోతిని వాళ్ళ శ్రమలో ఉన్నారా వాళ్ళ జీవితం ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా ఉన్నారో అని దేవుని పట్ల ఆసక్తి కలిగి చెప్పి ఏం చేయాలి ఏం చేస్తుంటే తిమోతిని పంపిస్తున్నాను అక్కడ అలా లియా చూడండి మనం కూడా కొన్ని కొన్ని చోట్ల మనం చాలా సంవత్సరాల క్రితం నేను బ్రదర్ చాలా లెక్కలు పోయినాను ఆ ప్రాంతం కూడా మర్చిపోయాను కానీ ఎక్కడో ఆ ప్రాంతాల్లో తెలియదు కానీ అలాంటి వాళ్ళు తో నడుచో వాళ్ళు అంటే అది జ్ఞాపం వచ్చింది నాకు అంటే మనం అప్పుడు పోయి మనం దర్శించి వాళ్ళకు వాకింగ్ చెప్పి వాళ్ళ బలపరిచి దేవుడి నుంచి ఎంత నడిపించి మనం అనే విషయం అతను అంటే మీరు ఒకసారి పోయి మీటింగ్ అయితే మీరు ఎప్పుడెందుకు అజిత్ నగర్ పోతారు అని ఒక బ్రదర్ చెప్తా ఉంటారు చూడండి ఎందుకంటే అనేకులు దేవుని పట్ల ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ ఆ రైతు నడిపిస్తాడు మీరు అడ్డగించడానికి చూడండి అందుకే ఇంకో కొన్ని విషయం ఉంటుంది ఇక్కడ చూడండి తర్వాత చూడండి తర్వాత ఏముంది అక్కడ మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించవలసిందని మీతో ముందుగానే చెప్పి తిండి కదా అలాగే జరిగినది ఈ ఇది మీకును మాకును తెలియను అట్టి శ్రమలను అనుభవించటకు మనం నియమింపబడిన వారమని ఎరుగుదము అంటే శ్రమను పొందడానికి మనం నియమిపబడ్డం కానీ పౌరులు శ్రమ అనిపించినా లేదా సేవలు కానీ మనకు కూడా శ్రమ ఉంటుంది మనం భయపడతామా భయపడద్దు పౌరులు భయపడిందా అనే ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు అంటే ఆసక్తి అంటే అది కదా ఆ తీవ్రత మన నుంచి రావాలి ఉండే ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాటలు ప్రకటన కన్నా రెండవ చూస్తుంటే అక్కడ చెప్తున్నావు నీ నీ మొదటి ప్రేమను నువ్వు మర్చినావు నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయినావు నువ్వు లేచి నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో తిరిగి ఆ మొదటి క్లీన్ చేయి నువ్వు ఫస్ట్ హలలుయ అనే దేవుడు మాట్లాడి హలలీయ కాబట్టి ఆ మొదటి క్రియ మనకి చేరాలి నీ పగు పట్ల నీకు ఫస్ట్ ఉన్న ఆసక్తి నీ తీవ్రత నీ సేవా జీవితం నీ ప్రార్థన జీవితం ఏ రీతి ఉండి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాడు చేస్తున్నాడు ఆయన ఖచ్చితంగా చేయిస్తాడు ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు కానీ అది అది గ్రహిస్తున్నాం కానీ అది అసలు మనం గ్రహిస్తలేదు కానీ దేవుడు పౌలు గారు విషయం మన దేవుడు బయటపరుస్తున్నాడు హలలీయ చూడండి ఏముంది అక్కడ చూడండి హిందుచేత నేను ఇక్కడ సహింపజేలా శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించలేమని మా ప్రయాసం వ్యర్థం అవుకోనని మీ విశ్వాసం తెలుసుకుని అతన్ని పంపితిని చూడండి అతన్ని ఎందుకు పంపిణి చూడండి అంటే మన ప్రయాసం మన జీవించ మన జీవిస్తున్నాం అంటే మనం చూడండి మన వాళ్ళు బ్రతికితే మనం బ్రతికినట్టే కింద చూడండి వాక్యం చూడండి ఎందుకొచ్చినా చూడండి ఏలా ఎందుకు ఎందుకు తిమోతిని అక్కడ పంపిస్తున్నాడు చూడండి ఏలా మీరు ప్రభువు నంది స్థిరముగా మేము బ్రతికినట్టే లేకుంటే చూడండి మీరు మీరు ప్రభునందు మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం మనం వింటున్నాం కదా ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం మనం వింటున్నాం కానీ ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం కానీ మీరు మీరు దేవుని పట్ల మీరు స్థిరంగా నిలిస్తే మేము బ్రతికినట్టే అంటే మేము చెప్పిన వాక్యము మా ప్రయాసము బ్రతికినట్టే అంటే అలాంటి అంటే దాని అర్థం ఏంది మన ప్రయాసం ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ పట్ల కూడా మనకు ప్రేమ ఉండాలి దయ ఉండాలా ఎంత సత్యం ఉండాలా అయినా సత్యం కాబట్టి నువ్వు దయ చూపించాలా వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలా వాళ్ళ సమాజంలో మనం ప్రేమించాలా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోవాలా ప్రార్థన చేయాలా అలలుయ్య అది మనం ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రస్తుతం అంటే వాళ్ళ జీవం వస్తుంది అలా వచ్చి ప్రార్థన చేసానని ఒక విశ్వాసం వస్తుంది వాళ్ళ విశ్వాసానికి బలహీనమైన వాడిని వాళ్ళు త్రోసేద్దంట మీరే బలహీన బలవంతులుగా మీరుంటే సరిపోదు బలహీనల వాళ్ళ మీరు బలపరచాలని కూడా ఉంది వాక్యం అలలుయ్య చూడండి తర్వాత చూడండి ఇంకో ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను చివరి వాక్యము రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడో అధ్యాయం చివరి వాక్యము రెండవ దశలోనిక మూడో అధ్యాయము చూడండి ఫస్ట్ నుంచి తొదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్ ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మయమపరచబడి నిమిత్తము చూడండి దేవుని వాక్యము వ్యాపించాలంట అలా వ్యాపించాలి శీఘ్రముగా వ్యాపించాలంటే త్వర త్వరగా అది వ్యాపించాలంటే అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించబడాలి అంటే అది వ్యాపించాలంట నలుమూలల అది నలుమూలల సువార్త వ్యాపించాలంట వ్యాపించి మహిమపరిచ మీరు మేము మూర్ఖులైన దుష్టుల దుష్ట మనుషుల చేతిలోండి తప్పింపబడే నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి అందరికీ విశ్వాసము లేదు ప్రార్థించమని చెప్తుంది అంటే అంత భయంకరమైన సేవ జీవితంలో మనం ఉన్నాం కదా ఇంకొక విషయం అక్కడ చూస్తుండడు ఒకరు జన్లైనా వారి మధ్య జ్యోతులు జీవవ్యాప్తిని పట్టుకునే జ్యోతి వలే మీరు ఉన్నారు అని చెప్తారు అక్కడ అంటే ఒకరు జన్లు అంటే భయంకర జనం అది కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా దేవుడు మనం అంటే వాళ్ళు సేవ కాలంలో కానీ ఇంకా మరీ భయంకరంగా ఉన్నారు కానీ ఆ ప్రాంతాల్లో దేవుడు నడిపి ఆయన ప్రేమ ఉంటే ఆయన ప్రణాళిక ఉంటే ఆయనకు ఏది లేదు మనం అనుకోవచ్చు వాడు మారుతడా కానీ మీకు మీకు అవసరం లేదు ఆయన నీకు బయలుపరిచిన నీకు నీ తలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు నటిస్తూ ఉంటారు అలా లీయ చూడండి ప్రార్థించాలంట మనం అలా అనేకులు ఒక ప్రార్థించాలి మనం ఒకరికొకరు ప్రార్థించుకోవాలా హలో ఒకరికొకరు ప్రార్థించుకోవాలా మన దేవుని వాక్యం సంపూర్ణంగా వ్యాపించాలా ప్రపంచం అంతటా అనుమూలంగా వ్యాపించాలా అలాంటి తీవ్రత మనం కలిగి మనం ఉండాలా విషయం అక్కడ చెప్పబడుతుంది చూడండి చూడండి ఆ విషయంలో మనం ఈ లోకానికి ఒక యాత్రికుల్లాగా మన ఈ లోకానికి వచ్చినాం కదా ఒక యాత్రికుల్లాగా మనం ఈ లోకానికి వచ్చినాం పెంపల్ వది జీవితం అనే లోకానికి వచ్చినాం కాబట్టి మనలో మనం ఎవరి కోసం బ్రతకమంట పౌజత్తుడు ఆశ్చర్యంగా ఉంటుంది అది చూడండి అదే రోహింగ పత్రిక పద పద్నాలుగు అద్దె చూడండి రోహిం రాసిన పత్రిక పద్నాలుగులో ఏడు నేను ముగించేస్తాను ఈ వాక్యము చాలా టైం మనలో ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు చూడండి మనము మన కోసమే బ్రతకమంట మనం ఎవరి కోసం బ్రతకాలా పౌలు ఎవరి కోసం బ్రతికింది ఆయన తన సేవ జీవితం ప్రభు కొరకు అలలీయ ప్రభు కొరకు ఆయన బ్రతికి తన జీతకాలం ఈ లోకంలో మనం కానీ ఎందుకు బ్రతుకుతున్నాం అంటే ఆయన ప్రణాళిక కొరకు మీ లోకంలో ఇస్తున్నాం ఎందుకంటే ఒక ఒక ఒక పని కోసం మన లోకంలోకి మనం వచ్చినాం ఎవరు తీసుకొచ్చింది కానీ అది ముగించుకొని పోవాలా అదే దేవుని తాత్పర్యం దేవుని ఆసక్తి ఆయన ప్రణాళిక అదే చూడండి ఈ కాలంలో మనం చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి కాబట్టి చూడండి మనలో ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు తర్వాత మనం బ్రతికినను ప్రభున కోసమే బ్రతుకుతున్నావు నువ్వు బ్రతికినావు అంటే నువ్వు ప్రభు కోసమే బ్రతకాలా బ్రతుకుతున్నావు తర్వాత చనిపోయిన నువ్వు కోసమే చనిపో చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికిన నువ్వు చనిపోయిన నువ్వు ప్రభువారం నీ జీవితం నుంచి నీ నీ ఫ్యూచర్ నుంచి నీకు ఏం భయం లేదు అలా లూయ మనం ఆయన కోసమే బ్రతకాలి లోకంలో అలా ఆయన కోసమే జీవించాలా అందుకే యేసు ప్రభు నేను సత్యం గురించి సాక్షి ఉంటే లోకానికి వచ్చినా కాబట్టి ఆ సత్యమే యేసు ప్రభు ఆయన సత్యాన్ని మనం అనేకులకు మనం వ్యాపింపచేయాల అనేకులు ఆయన సువార్త ధైర్యంగా మనం ప్రకటించాలా ఆ ప్రయాసంలో మనం గాయాలైనా ఎన్ని హింసలు పొందినా ఎన్ని శ్రమ వచ్చినా కానీ మన ధైర్యంగా అనే కొరకు మనం ముందుకు పౌలు అలాంటి ఆసక్తి ఉంది ఈ ఆసక్తి మందులు కాక ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి ప్రభు సేవ చేయాలా అలా లీజ కాబట్టి ఆత్మలో ఆసక్తి మనకు ఉండాలా ఈ వాక్యాలను మనం ఉన్నప్పుడు ఎం ఆసక్తి మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు తీవ్రత కలిగి దేవుని సేవ మనం చేసుకుంటూ ముందుకు పోవాలా కాబట్టి మన ఫ్యూచర్ మన జీవితాలన్నీ ఆయన సమర్పించుకున్నాం సురక్షితంగా ఆయన ఆయన ఆయన ఎండ చూసిన అనే మనం చెప్పుకున్నాడు కదా అవన్నీ ముందుగానే జవాబిచ్చేస్తున్నా ఆయన వాక్యం పట్ల చూడు ఆయన గొప్ప దేవుడైన అంటే వాటన్నింటిని ఇంకేం కన్ఫ్యూజ్ లేదు వాటి అన్నింటినీ క్లియర్ దేవుడు ముందు జరగబోయేది ముందే మాట్లాడేసిండు వాక్యం ద్వారా ఆయన అవన్నీ మనకు అర్థం చేస్తాడు చూడండి ఆయన ఎంతో గొప్పదేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన సజీవుడు మనం విశ్వసిస్తాం హలోలిలియా ఇంకా మనకు భయం ఎందుకు హలలీయ మన ఫ్యూచర్ నుంచి మన భయం లేదు కాబట్టి మన భయం ఏంది మన మన దిగులేంది గొప్ప జలం గురించి అనేకలు కొరకు కాబట్టి ప్రభావాలు నశించిపోతున్నారు వాళ్ళ కోసం ప్రభావం ప్రయాసపడాలా వాళ్ళకు దేవుని స్వార్థ ప్రకటించాలా ప్రభావ అనే ప్రయాసం మన ఉండాలి అలాంటి ఆసక్తి తీవ్రత మనకి కలగాల ప్రభావ అది మనం ప్రార్థన చేసి వేదంతోనే పౌరు చేసిన ప్రార్థన అంతగా చేసిన ప్రార్థన అలాంటి ఆసక్తి మనం కలిగి మనం జీవించాలి కాబట్టి మనం పెట్టిన ప్రభు కోసం బ్రతున్నాం చనిపోయిన కూడా ప్రభు కోసం బ్రతున్నాం ఆయన చేసిన ఆ రాజు చంపబేటప్పుడు ఆయన చెప్తాడు ఆ పుస్తక ఆయన చివరి వచ్చే అద్దెం చూస్తే ఆయన కాలం ముగించిపోయేటప్పుడు చెప్తాడు నువ్వు నువ్వు చస్తే నువ్వు చంపితే నేను చంపాలి ఆయన ఆయన టైం ఏదైనా రావాల్సిందో చూడండి కాబట్టి ఆయన మరణానికి కూడా ఎదురెళ్ళిండి ఆయన ఆ యరుసంలో భయంకరంగా ఈడ్చుకునిపోయి గుర్రం చెల్లి తలకాయలు సంపినరాయను అయినా గానీ ఆ మరణాన్ని స్వీకరించింది అంటే ఆయన ఎంతగా ఆయనను తీకరించుకొని ప్రభుతో జీవించింది మన ప్రభు కూడా ఆ రీతి అంతే కదా అంటే క్రీస్ కలిగిన మనసు అంటే అదే కదా చూడండి నేను ఆయన జడు అట్టి మనసుని మీరు ఆయుధంగా ధరించుకోమంటే ఆ ఆయుధమే మన యేసు ప్రభు మనకు ఆయుధం కదా ఆయనే మనకు ఆయుధంలాగా ఖడ్గంలాగా ఆయన వాక్యం ఖడ్గ బలనియ కాబట్టి మనం జయిస్తుంటూ సైతాన్ని విజయం పొందుకుంటూ మనం ముందుకు పోవాలా సైతాన్ శక్తులు దుష్ట శక్తుల నుంచి మనుషులు విడుదల పొందాలా అందుకోసమే పౌలు పౌలు నేను అన్నికే నిలబెట్టినా అన్ని చేతుల నుంచి నేను కాపాడి కాదు పౌలు గంపలు దింపి ఆయన చంపేస్తున్నాను కానీ ఎన్నోసార్లు దోడు కాపాయండి చాలాసార్లు కాపాయండి ఈడ్చిందు బయట పిలిచి అయినా సరే ఆయన స్వార్థం మానలేదు కాబట్టి అలాంటి దెబ్బలు తగిలినా ఒకవేళ తగలకపోయినా తగిలినా కానీ మనం ఆ శ్రమ అయితే కాబట్టి అందుకే మనం నియమిపబడిన వాళ్ళ శ్రమ కొరకు కాబట్టి మనం భయపడద్దు మనం ధైర్యంగా ఆసక్తితోని తీవ్రతతోని దేవుని సేవలో మనం ముందుకు కొనసాగించుకుంటూ మన కాలాన్ని మనం ఆయన టైం కాలం మనం ఉంటాం అలా కాబట్టి ఆయన తెలుసు ఎప్పుడు ఏ టైం కానీ మనకు తెలియాలా ప్రభావా నా కాలం ముగించక ముందే నేను నేను పని నేను దాన్ని సంపూర్ణంగా అది అది చేయాలా ప్రభావ నాకు సాయం చేయ ప్రాభ అని ప్రార్థన జీవితం మనకు అవసరం ప్రార్థనలో ఉండాలా అనేకుల కొరకు శివకుల కొరకు మనం ప్రార్థించాలా అలా లూయా కాబట్టి ప్రార్థించే వాళ్ళు కాబట్టి మనం ప్రార్థించాలా ఎవరైనా చెప్తే కాదు చూడండి ప్రార్థించాలా మనం ఎందుకు అంటే అక్కడ ఉంది ఆ వాచ్యం చూస్తాం చూడండి అక్కడ ఒక ఆయన మీరు సండేస్ తో మీరు పాటించరు కదా మామూలుగా మరి ఈ రోజు ఎందుకు మీరు పాటిస్తాను అన్నప్పుడు వాక్యం పైన ఉంది వాక్యం చూడండి అక్కడ దినమైన లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు అంటే దినముల లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతుంది ఇప్పుడు రోజు మనం ఎందుకు వచ్చినాం ఎవరి కోసం వచ్చినా చెప్పండి యేసు ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినాం ఈ రోజుతో మనకు పని లేదు అసలు ఈ రోజు ఇవన్నీ మనకేంది అవసరం ఇవన్నీ ఆయనది ఆయన చేసింది కదా మనం ఎప్పుడైనా ప్రార్థించుకోవచ్చు ఎప్పుడైనా మనం ఆయన సిద్ధించవచ్చు ఇవన్నీ మనుషులు పెట్టినాయి ఈ రోజు ఆ రోజు ఆ రోజు అది అనేది మనుషులు పెట్టింది వాళ్ళు పెడితే మనకేంది కానీ వాక్యం ఏం చెప్తుంది అతి రోజు ఆయన మనం మయం పరచాలా ఒక ఆదివారమే కాదు అందుకే మనం ఇట్లా పెట్టుకున్నాం ఒక ఆయన అంటాడు నేను ఆ రోజు పాటిస్తాను కదా మరి మీ ఎట్లా అని అన్నప్పుడు నీకంటే నువ్వు చదవలేదు వాక్యం నీకు కొన్ని వాక్యాలు తెలుసు కొన్ని వాక్యాలు తెలియవు కాబట్టి ప్రతి ప్రశ్నకి ప్రతి దానికి జవాబు ఇందులో ఉంది కాబట్టి వెతుక్కునే బాధ్యత మనం భయపడద్దు వాళ్ళు ఏదో ఒక ప్రశ్న వేసినప్పుడు మనం సేఫ్ అవ్వద్దు వాళ్ళు వేసినా అది బైబుల్ ఏం కదా ఖచ్చితంగా నాకు జవాబు ఉంటుంది బైబుల్లో కాబట్టి మనం చదవాలా అందుకే దేవుడు మద్దతు ఏం మీరు బైబుల్ వాక్యం ధ్యానించాలా వాక్యం ధ్యానించకపోతే మన విశ్వాసం బలపడదు ఈ తీవ్రత రాదు అరే పౌలు ఆ రీతిలో జీవించండి నాకెందుకు ఉండొద్దు ఆ తీవ్రత ప్రభా నా గుడి దయచే అన్నప్పుడు అంటాడు ఏదో ప్రార్థన చేసినప్పుడు యాక చెప్తుడు ఏలి ఆ స్వభావం గల మనిషి అంటాడు యాకో ప్రశ్న పత్రిక ఆయన చివరి భాగంలో ఆయనను విశ్వాసంతో ప్రార్థన చేసిడు మూడున్నర సంవత్సరం వర్షం బలలేదు చూడండి అంటే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర వర్షం బలలేదు కాబట్టి నీతి ప్రార్థన బహు బలం ధైర్యం ఉండు ఉండునని వాకింగ్ చెప్తుంది అక్కడ కాబట్టి వాళ్ళు ఏలే మళ్ళా స్వభమైన మనిషి ప్రభక్తులు కూడా మళ్ళా కానీ వాళ్ళు ఎటు ఎప్పుడు స్పెషల్ గా దేవుడు తయారు అంటే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ జీవితాలు వాళ్ళ అన్నింటినీ తులికరించుకొని సంపూర్ణంగా ఆయనకు కనెక్ట్ అయిపోయిన వాళ్ళు సంపూర్ణంగా ఆయన సమర్పించుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళు ఆ రీతిలో వార్తలు దేవుడు మాట్లాడింది అలౌ కాబట్టి మనం కూడా మన జీతాలు సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి అలౌ ఈ లోకంలో మనకు ఏది ఇచ్చినా కాని ప్రయాసం అంతా కానీ ప్రభు కోసం మనం ప్రయాసపడాలి మనం సేవల శ్రమ పడినా మన కుటుంబంలో శ్రమ అది దాని పనికిరానిదే కుటుంబంలో ఎన్నో శ్రమలు అనుభవించినావు కానీ అవన్నీ పనితరాదు కానీ సేవలు ఎప్పుడైనా మన శ్రమలు అనుభవించినవా భయంకరమైన శ్రమలు అది మనకు చాలా ఇంపార్టెంట్ అలానే ఎందుకంటే నువ్వు ఆయన సేవలను శ్రమ అనుభవిస్తే క్రీస్తు శ్రమలో నేను కూడా పాలువైనా అంతగా శ్రమ అనుభవించే అతి దాన్ని ఆయన చూస్తూ ముందుకు పోయినాను పౌరుల భక్తులు చూడండి కాబట్టి మనం భయపడద్దు మన విశ్వాసాన్ని మనం సంపూర్ణంగా మనం కాపాడుకోవాలా ఇంకోటి దేవుని వాక్యం మనం బలపడాలా హలవీయ చూడండి అందుకే ప్రతి దాంట్లో మనం ప్రభుని చూస్తూ మనం మాదిరిగా ఉన్నాడు ప్రభు మాదిరిగా ఉన్నాడు అందుకే హెబ్రి నేషన్ పత్రిక పరిణవదయం మూడో వచ్చిందని చెప్తాడు అక్కడ హలవియ చూడండి ఒక్కసారి వాక్యం ఇచ్చిన గురించి ఇస్తా దయచేసి అయిపోయింది పరిణవదయం మూడో వచ్చింది మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకై ఉన్నట్లు తమకు వ్యతిరేకంగా తిరస్కారం చేసిన తిరస్కారం అంతే ఓచుకున్న ఆయనను తలంచుకోండి మీరు పాపముతో పోరా పోరాట పోరాడటంలో కారణంతగా ఇంకనూ దాన్ని ఎదిరింపలేదు చూడండి అంటే ప్రతి దాంట్లో మనం అంత శ్రమ కూడా మనం అనుభవించలేదంత కాబట్టి ప్రతి దశలో ఆయన తిరస్కరింపబడ్డాడు ఆయన శిక్షింపబడింది కానీ ఆయన తలుసుకుంటూ మన జీవితకాలం మనం ముందు కొనసాగించుకోవాలి అలా అలాంటి విశ్వాసంలో మనం సంపూర్ణంగా మనం తయారు కావాలా ఆయన కొరకు ఈ లోకల్ మనం జీవిస్తున్నాం మన కొరకు మనం జీవిస్తలేం మనం బ్రతికినా ప్రభు కొరకే చనిపోయిన ప్రభు కొరకే అలా కాబట్టి అలాంటి తీర్మానం ఉన్నప్పుడే అలాంటి ఆసక్తి ఉన్నప్పుడు ఆ తీర్మానం వస్తుంది అలా ఆసక్తి పౌరుకుంది పేతులకు ఉండే చాలా మంది బతున్నారు బైబుల్లో చాలా మంది అలాంటి ఆసక్తి కల రోషం కలిగి ప్రభు కొరకు సేవ చేసిండు కానీ ఒక దశలో భయపడి దాస్తున్నాడు తర్వాత దేవుడు విడిచిపెట్టిండ విడిచిపెట్టలేదు మళ్ళా దేవుడు పోయి మాట్లాడినప్పుడు ఆయన అంటాడు ప్రభా నేను నీకు ఒక్కడి కోసం నేను ఒక్కడే ఉన్నాను కాబోనప్పుడు నువ్వు కాదు వెళ్ళి చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు నువ్వు భోజనం చేయి చింతాకాంతుడైం కింద పడుతున్నాడు ఆయన అప్పుడు దేవుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యము అయిపోయితే ఆయన మాట్లాడి అప్పుడు భోజనం చేసినప్పుడు నీ శక్తికి మించి ప్రయాణం ఉంది భోజనం చేసి నువ్వు నడువు అంటాడు కాబట్టి మనం ఏం చేయాలి మన శక్తి గురించి ప్రయాణం ఉంది కాబట్టి ఆత్మీయమైన విషయం పట్ల ఈ వాక్యాన్ని మనం ఇదే మనకి జీవాహారం కదా ఈ ఆహారం మనం పొందుకోవాలా మనం మన ధైర్యంగా ముందుకు సాగిపోవాలా ఈ ఆహారం మనమే పొందుకుంటే కాదు తగిన సమయంలో అందరికి పంచి పెట్టాలా ఈ ఆహారాన్ని దేవుని వాక్యాన్ని మనకి కంచి పెట్టాలా దేవుని గొర్రెలు మనకు కాయాలా మేపాలా కాయాలా మేపటం వేరు కాయటం వేరు కాయటం వేరంటే కోలుకొని ఉంటాం మేపటం అంటే కాపులు ఏం చేస్తాడు గొర్రెలు చూస్తే ఊర్లలో కర్ర పట్టుకున్నాడు గొర్రెల దగ్గర నిలబడతాడు అవి మేస్తూ ఉంటాయి అవి అటు పోకుండా ఒక పచ్చి దగ్గర తీసుకొని నేర్తూ ఉంటాడు కాయటమంటే కోలుకొని పోతూనే ఉంటాడు అవి అటుటితో తిరుగుతూ ఉంటాయి కానీ అవి తిరుగుకొని ఒక దిక్క తీసుకొచ్చి నిలబడి నేర్పిస్తూ ఉంటాయి హలలుయ్య అంటే రెండు విషయాలు అక్కడ చెప్పింది చేతులు నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలు కాయమైన తర్వాత నా గొర్రెలు మేకమానం కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆయన గొర్రెలు కాయాలా హలలుయ్య కాబట్టి అలాంటి కృప దేవుడు మనకందరూ తగ్గించాలా ఆ ప్రయాసం మనం పోతున్నాం మన తీవ్రతను నా ప్రయాసం చేయ అలాంటి ఆసక్తి ఒకవేళ నా తగ్గిపోయినాం ప్రభావా ఇక్కడి నుంచి నేను ఆ రీతి ఉండాలా ప్రభా అంటే నేను తయారు కావాలా నాకు ఆ శక్తి ప్రభా అని ప్రార్థన చేస్తారు దేవుడు చిన్న వాక్యం గురించి